ओम श्री गुरुदेव महा हरे ओम गोते स्मुरते भगवान् नमाय नमः महान् भगवत् आगच्छित करम ओम समाहला वत्तु सहनुभुत सावि शंकर पाद ये दृष्टिलाहिनो सुहाग इशारा से ही ఆ ప్రజాపతి గారు భయపడ్డాడు ఎందుకు ఎందుకంటే ఒంటరిగా ఉన్నాడు ఆయన ఒక్కడే ఉన్నాడు దేవీ లేదు ఇంకా సృష్టి లేదు ఆయన ఒక్కడే ఉన్న బట్టి భయపడ్డాడు ఎందుకైతే ఈనాటికి ఏకాకి ఒంటరిగా ఉన్నవాడు భయపడుతూ ఉంటాడు ఇది మానవ స్వభావం అంటే డిఎన్ఏలో భయం అన్నది అక్కడి నుంచి ప్రజాభితీ దాని దగ్గర నుంచే అహం అన్నది ఆయన దగ్గర నుంచే వచ్చింది పుట్టుక ఆయన పుట్టాడు కాబట్టి అందరూ పుట్టుతున్నారు ఆయన అహం అనే సెన్స్ కలిగి ఉన్నాడు కాబట్టి అందరూ అహం అనే సెన్స్ని కలిగి ఉన్నారు అలాగే ఆయన భయపడ్డాడు ఒంటరిగా ఉన్న కారణంగా కారణం కూడా ఈ ఈనాటికి ఎవరైనా ఒంటరిగా ఉన్నట్లయితే వాళ్ళు భూ ఉంటారు మీరు మీ కుర్చీ అవసరం అవుతుందేమో అక్కడ కుర్చీ ఉందా అయితే ఆ కుర్చీని ఇక్కడికి పంపిస్తాం ఈ కుర్చీలో రాకే కాబట్టిఫైపడతాడు ఈ మంత్రాన్ని వ్యాఖ్యానం చేసుకో శంకరుల అవతారంలో ఎవన్నారంటే ఈ కర్మకాండ ఎందు విధించిన కర్మలు ఉపాసనలు ఏవైతే గలవో ఉపాసనలు కూడా ఉంటాయి అంతా కర్మకాండలో భాగమే అంటే ఆగణకాన్ని కూడా కలుపుకోండి ఈ ఉపాసనలు కర్మలు ఏవైతే గలవో వీటిని గొప్పగా ఎందుకంటే వాటికి గొప్ప ఫలము గలదు ఎంత గొప్ప ఫలం అంటే ప్రజాపతి స్థానాన్ని పొందేటంతటి గొప్ప ఫలము గలదు పురాణంలో ఎవరు చెప్తారు పురాణంలో ఏం చెప్పారో నా నేను మాత్రం ఈ పురాణాలన్నీ అక్కడ కూర్చాను నెక్స్ట్ ప్రజాపతి ఎవరిలో మన వాళ్ళు ఫిక్స్ చేసేసారు ఆల్రెడీ వీళ్ళ ఎలక్షన్లలో పోల్ సర్వే చేసేసి ఉత్తరప్రదేశ్ లో బీజేపీ వస్తోందని పోల్ సర్వే చేసి చెప్తాను చూడండి ఆ ప్రస్తుత ప్రజాపతి ఎంతో అయిపోతాడు ఆ తర్వాత ప్రళయం వచ్చేస్తుంది మళ్ళీ నెక్స్ట్ సృష్టిలో ప్రజాపతిని మన వాళ్ళు ఫిక్స్ చేసి పెట్టారు వీళ్ళు దేవాంతరం వీళ్ళు ఆల్రెడీ ఫిక్స్ చేసి పెట్టారు ఎవరంటే హనుమంతుడు నెక్స్ట్ ప్రజాపతిని వీళ్ళు సెటిల్ చేసేసారు ఎందుకంటే వీళ్ళు ఎక్కడాక్కడ హనుమంతుడు హనుమంతుడని నాలుగు సార్లు విని ఉంటారు ఎవరికో మంచి బ్రైట్ ఐడియా వచ్చింది సో నెక్స్ట్ ప్రజాపతి హనుమంతుడని వీళ్ళందరూ ఓటు వేస్తే సెటిల్ చేసేసారు వేదంలో అలా ఏం చెప్పాలి వేదంలో హనుమంతుడు ఉన్నాడు రామాయణంలో హనుమంతుడు రామాయణంలో హనుమంతుడికి ప్రజాపతి స్థానము ఇలాంటి సందర్భం ఏమి ఉండదు వాల్మీకి రామాయణంలో సో కాబట్టి మొత్తానికి ప్రజాపతి స్థానము అంత గొప్పది నెక్స్ట్ ప్రజాపతి ఎవరంటే హనుమంతుడని ప్రశంసించేటువంటి గొప్ప స్థానము ఆ స్థానాన్ని ఒక జీవుడికి ఈ ఉపాసనలు కర్మలు కష్టపడతాయి అంటే ఆ ఉపాసనలు కర్మలు ఎంత గొప్ప వస్తుంది అని ముందు ప్రశంసించారు విశేషించి ఇప్పుడు గాలి తీసేస్తున్నారు గాలి తీసే క్యూబ్లోంటి గాలి తీసేస్తే ఏమవుతుంది చెప్పగా అనుకుంటుంది అలాగే ఇప్పుడు ఏమంటున్నారు ఆ ప్రజాపతి స్థానంలో కూడా సంసార బంధము తప్ప సంసారుల యొక్క లక్షణం ఏమిటి యొక్క లక్షణం భయం భయపడడం సంసారం యొక్క ప్రధాన లక్షణం ఇప్పుడు భయపడుతూ ఈ శక్తి అలాగా అసలు ఇన్సూరెన్స్ కంపెనీలకి మూలధనం ఏంటి వాళ్ళ పెట్టుబడి ఏంటి మనందరి భయమే వాళ్ళకి పెట్టుబడి ఒకవేళ మీరు భయపడకుండా మిమ్మల్ని భయపెట్టి వాళ్ళు చాలామంది ఉన్నారు మీరు భయపడకపోయినా కూడా మిమ్మల్ని భయపెడతారు వాళ్ళు అలా భయపెట్టి వాళ్ళు పబ్బం గడుపుకుంటారు మీరు భయపడితేనే వాళ్ళ పబ్బం గడుస్తుంది మీరు భయపడలేదనుకోండి ఏదైనా కస్టమర్ సరఫై ముందు మీరు భయపడితేనే వాడికి కష్టమర్ దొరుకుతారు అసలు మీరు భయపడడం మానేస్తారు అనుకోండి ఇప్పుడు ఎందుకండి మీరు గ్రహాల చలనమునకు మేము భయపడము మా పని మేము చేసుకుంటాము మా కర్తవ్యాన్ని మేము అనుష్ఠిస్తాము ఈశ్వరుణ్ణి ప్రేమతో ఆరాధించుకుంటాము ఈ గ్రహాల చలనం గురించి మేము పట్టించుకోము మేము భయపడము అని మీరు అందరూ కలిసి తీర్మానం చేసుకుని భయపడ్డం మానేస్తే ఆరు ఛానల్స్లో ఐదు మూతపడుతాయి the it. it is like that. are ఇట్ ఈజ్ లైక్ దాట్ మొత్తానికి సంసార యొక్క లక్షణం ఏంటంటే భయపడ్డాం ప్రజాపతి భయపడ్డాడు అంటే ఇప్పుడు ఆయన సంసారీగా జీవన్ ముక్తుగా సంసార ఆ విషయాన్ని చెప్పడం కోసమే ఈ వాక్య ఈ మంత్రం ఆరంభమైనది సో విభేత ఆయన భయపడ్డాడు తస్మా ఐటాకి విభేది కాబట్టి ఈనాటికి కూడా ఒంటరి గవర్న భయపడుతూ ఉంటాడు వ్యాఖ్యానం దుస్తో నమో సో బిభే స ప్రజాపతియ ప్రథమ శరీరీ పురుషవిధ వ్యాఖ్యా సో బిభే భీతవాన్ అనుభయపడ అస్మారావదేవాహ మనలాగే మనం రోజు భయపడుతూనే ఉంటాం కదా అలాగే ఆయన భయపడ్డాయి అంటే మనకే ఆయనకి తేడా తేడా ఏమీ లేదనమాట భయపడడం వరకు సమాధానమే మీకు ఈ సందర్భంలో ఒక జీవిత రహస్యం చెప్తాను మీరు ఆలోచించండి మీరు జాగ్రత్తగా పరిశీలించి ఆలోచించ ఆలోచించాలి ఎప్పుడో ఆలోచించకుండా మీరు చేయాల్సిందేమంటే ఇప్పుడు ఒక గుడి దాంట్లో ఒక ముసలమ్మాట చదువు సంధ్యా నిర్మాలు ఇంటి చదువు ఎదు అంటే అన్సివిలైజ్డ్ ఇల్లిటరేట్ ఎందుకంటే చదువుకున్న వాళ్ళకి కొంత సుఖంగా జీవించేటువంటి ఆనుపానులు తెలుస్తూ ఉంటాయి ఆ నాగరికతలో కొంత విశ్రాంతిగా సుఖంగా కులాసాగా జీవించటం నాగరికత యొక్క లక్షణం అది ఏమీ లేదు ముసలావిడ ఒంటరి గుడిసే చదువు సంధ్య లేని ఆమె ఆమె జీవితం ఒక మహారాణి ప్రసాదంలో ఉంటుంది మహారాణి అంటే గొప్ప విద్యవంతురాలు కూడా అయి ఉంటుంది తర్వాత సేవకులు సేవికలు పరిచారికలు అందరూ కూడా ఆమెకు కాళ్ళకు మడుగులొత్తుతో ఉంటారు ఒక మహారాణి వీళ్ళిద్దరినీ మీరు పోల్చి చూసుకోండి వీళ్ళు ఇప్పుడు నేను చెప్పే సిద్ధార్థం ఏమిటంటే వీళ్ళిద్దరి యొక్క సుఖదుఖముల సైకిల్ అంటే సుఖదుఖముల చలనము సమానంగా ఉంటుంది సమానంగా ఉంటాయి ఏమి చేస్తాం ఇప్పుడు ఆ ముసలమ్మ గారు దేవుడికి పూజలో కూడా చేసి నేను మళ్ళీ జన్మలో మహారాజుగా పుట్టాలేదు పూజలు చేశారనుకోండి పుట్టేది అనుకోండి ఏమి సాధించినట్టు సారే ఏమి సాధించాలి లేదండి ఎందుకంటే సుఖదుఖముల సైకిల్ ఇద్దరికీ సమానంగా యూ హ్యావ్ టు థింక్ అడ్ ఇట్ హౌ వాట్ ఈస్ దాట్ అని మీరు ఆలోచించు సో ప్రజాపతి గారు మనం భయపడ్డట్టే ఆయన భయపడ్డాడు ఎంత చెట్టుగా అంత గాలి మన భయం ఓ రకం భయం ఆయన భయం ఇంకో రకం భయం భయము సమానం భయ హేతువులు భిన్నంగా ఉండొచ్చు కానీ భయము సమానం భయము భయము దుఃఖరూపంగా ఉంటుంది ఆ దుఃఖం సమానమే ఏ కారణంగా భయపడ్డారు అన్నది దానికి దుఃఖం సమానమే కదా కాబట్టి ఆయన మనసు మళ్ళానే భయపడతాడు ఎస్మాదయం పురుషవిధా శరీరకరణవాన్ అనుకున్నాం ఆత్మనాశ వితరీతదర్శనమవిభేత్ తస్మాత్ తప్పామాన్యా అద్యేతి ఏకాచీ విభేతి అది అయినంత వరకు అది అక్కడ కూడా ఆయన ఎందుకు ఆయన ఎందుకు భయపడ్డాడంటే ఆయనకి ఈ దేహము ఇంద్రియము మనస్సు నేను అనే అభిమానము కలిగింది అందువల్ల భయపడతాడు అది దానికి ఆ ప్రదాయక మీరు ఆలోచిస్తాను ఇంకొక మీ మాపంస కూడా ప్రవేశపెడతాను ఈ మీరు ఆలోచించాలి ఇప్పుడు మనం నిద్రలేస్తాం నిద్రలేసుకొని నిద్ర లేవడం అనగా నేను మనస్సు సంకల్ప ప్రవాహం ఆరంభమవుతుంది అంటే మనస్సు సంకల్పిస్తూ ఉంటుంది ఒక ఒక విషయం తర్వాత ఇంకొక విషయాన్ని ఒక ఆలోచన వెంబడి ఇంకొక ఆలోచన అలా ప్రవాహ రూపంగా మనస్సు కదలిక ప్రారంభమవుతుంది మాట ప్రారంభమవుతుంది మాట్లాడుతూ ఉంటారు మనస్సులో అనుకున్నది పైన చెప్తారు కదా పనులు చేస్తూ ఉంటారు జీవము అంటే అంతే కదా బ్రతుకు అంటే అంతే కదా సంకల్పిస్తాము మాట్లాడుతాము పనులను చేస్తూ ఉంటాము ఇదిగో జీవితం అంటే దీనిపైరే జీవితం ఇప్పుడు ఈ సంకల్పములు పలుకులు చేష్టలు మూడు కూడా మనసా వాచ కర్మ ఈ మూడు కూడా నేను నాది అనే కేంద్రము చుట్టూ పరిగణిస్తూ ఉంటాయో ఉండవండి నిద్రలు వేసుకొని నిద్ర వేసుకొని తెలివి వస్తుంది నేనంటే ఎవరు దేహేంద్రియ సంఘాతాభిమాని ఇదే నేనునే అభిమాని నాది నేను బట్టి వెంటనే నాది నాదే అంటే ఏమిటి నా ఇల్లు నా ఇల్లు తర్వాత వెంటనే నేను దేహం కాఫీ తాగాలి నేను కాఫీ తాగాలంటే దత్తధారణం చేద్దాం లేకపోతే దంత ధావనం ఏంటి అవసరం కాఫీ తాగాలి కాబట్టి లేకపోతే దట్ట తక్కువైనా ఉంది కాబట్టి దత్తధారణం చేయాలి నేను కాఫీ తాగాలి కాఫీ తాగిన తర్వాత న్యూస్ పేపర్ చదవాలి నేను నాది నాది నేను నా కొడుకు నా భార్య నా ఇల్లు నా వ్యక్లి నా బ్యాంక్ అకౌంట్ నా డబ్బులు తర్వాత ఇది లౌకిక జీవనం ధార్మిక జీవనం ఉంటుంది స్నానం చేసిన తర్వాత దేవుడు నా ఇష్టదైవము నా కుల నా కోరికలు తీర్చే దైవము నాకు భయాలను పోగొట్టే దైవము మళ్ళీ ఆ దైవం కూడా నా దైవం వాడి దైవం నా మతం వేరు వాడి మతం వేరు అని ఈ విధంగా లౌకిక జీవనం కానీ ధార్మిక జీవనం కానీ నిద్ర లేచింది మొదలు నిద్రలో లేదు దేనిలో నిద్రలో లౌకిక జీవనం లేదు ధార్మిక జీవనం లేదు అది చుట్టూ పరిభ్రమిస్తూ ఉండే నేను నాది అనేటువంటిది కూడా లేదు నిద్ర లేస్తూనే లౌకిక ధార్మిక జీవనములతో పాటుగా ఆ జీవనములు దేని చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయో సెన్స్ ఆఫ్ ఈగో ఈగోలో మీ ఉంటుంది మైండ్ ఉంటుంది అహం ఉంటుంది అహంకారము ఉంటుంది మమకారము ఉంటుంది ద సెన్స్ ఆఫ్ ఈగో ఆ విధంగా మనం జీవిస్తూ ఉంటాము అలా జీవిస్తూ ఉన్నంత కాలము మీరు సాక్షాత్తు ప్రజాపతి అయినా మీకు భయము తప్ప అయితే మీకు ప్రశ్న ఉదయించవచ్చు అలా కాకుండా ఇంకోలా జీవించేందుకు అవకాశం ఉందా ఉంది కదా మరి అదే కదా ఇప్పుడు దాతంతా ఈ స్టోరీ అంతా లేదు ఇప్పుడు అదొక ఫీల్డ్ అదొక ఆ క్షేత్రంలో ఉన్న చేష్ట సంకల్పములు మాటలు చేష్టలు అన్నీ కూడా నేను నాది అనే అహంకారం చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి అదొక అదొక క్షేత్రము ఒక ఫీల్డ్ మీరు అదే ఫీల్డ్ లో అలాగే డే ఆఫ్టర్ డే మంత్ ఆఫ్టర్ మంత్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్ మీరు జీవించాలనే నియమం ఏం లేదు మీరు అలా జీవించడానికి అలవాటు పడ్డారనుకోండి అయిపోయింది జీవితంలో చాలా భాగాలు అయిపోయింది ఇంకెంతో లేదు వన్ ఉందో వన్ ఉందో వన్ ఉందో లేకపోతే వన్ ఉందో గార్డన్ హోస్ చాలా భాగాలు అయిపోయింది ఆ కూడా అలాగే జీవించేశారనుకోండి మీరు భయపడుతూనే అలా భయంతో జీవించడం అనేది అవుతుంది భయంతో జీవించి భయంతో మరణించడము అనే పరిస్థితి మీరు మానవుతుంది ఇది గమనించాలి నేనేమంటానంటే ఆ ఫీల్డ్ నుంచి ఆ క్షేత్రం నుంచి బయటకు అడుగు వేయడానికి అవకాశం ఉన్నదా ఇదని క్రమవుతుంది అంటే ఏమిటి మీ సంకల్పములలో నేను నాది అనే అహంకారము ఉండక్కర్లేదు అన్ని సందర్భాల్లోనూ నేను నాది అనే అహంకారం చుట్టూనే మీ సంకల్పం ఉండక్కర్లేదు మీరు మీ స్వార్థం అనేది రూపాయిలో నయా ప్రశాంతం కూడా లేకుండా మీరు సంకల్పం చేయవచ్చు చేయండి చేసే సంకల్పంలో స్వార్థం ఉండనే ఉద్దు అందుకే పలుకులో స్వార్థము ఉండనే వద్దు చేసే చేష్టము స్వార్థము ఉండనే వద్దు మీరు అలా చేశారనుకోండి నేను ఒక స్టెప్ ఔట్ ఆఫ్ స్టెక్ట్ ఆ క్షేత్రం నుంచి మీరు బయటికి వచ్చేశారు అప్పుడు మీకు భయం అంటే ఏంటి కాబట్టి అది గటిత గలిజీయని జలిజీ అంటే దాన్ని గనిజీఎల్ అంటారు అంతే తప్ప ఏదో ఒక పూజ చేసి ఈ పూజ చేస్తున్న నేను ఫలం కావాలి అంటే మళ్ళీ మీరు చేసి పూజ దాని ఫలము అదంతా కూడా ఆ నేను నాది అనే అహంకారం చుట్టూ పరిభ్రమిస్తూనే ఉంది కదా ధార్మిక జీవనం కూడా మిమ్మల్ని భయ భయానికి గురి చేస్తూనే ఉంటుంది కాబట్టి ప్రజాపతి అయినా ఆ సంసారం వల్ల సంసార క్షేత్రం సంసార క్షేత్రం అంటే ఆవుని వదిలిపెడితే ఆ తాడు చుట్టూ ఆ తాడు ఎంతవరకు వస్తున్నంతవరకు అక్కడే అది తిరుగుతూ ఉంటుంది అదేవిధంగా మనం కూడా నేను నాది అహంకారము అనేటువంటి ఒక రాట పాటుకుని దాన్ని చుట్టూ పరిభ్రమిస్తే మన ఆ అహంకారం అహంకారం చుట్టూ ఆ స్మాల్ సెల్ఫ్ అంటారు ఆ పరిచ్ఛిన్నమైన అహంకారం చుట్టూ మన జీవితం అంతా గడిపేస్తూ ఉంటున్నాను పెద్ద కొద్ది చెప్తే అలా జీవిస్తున్నాం దాని నుంచి బయటపడడం బయటకు అడుగు వేయడానికి అవకాశం ఉంది కదా ఉన్నది అందుకే సన్యాసం అని చేస్తారు అది సన్యాసం అంటే అటువంటి సన్యాసం మీరు రోడ్డు ఎక్కనక్కర్లేదు రోడ్డు ఎక్కివద్ది ఎవరో పెట్టుకోండి అది ప్రారంభం రోడ్డు ఎక్కిది ఉంటే బాగా రోడ్డు ఎక్కుతాయి సన్యాసానికి రోడ్డు ఎక్కనక్కర్లేదు ఇంట్లో ఉండి మీరు ఆ సన్యాసాన్ని ముష్టించవచ్చు అంటే భోజనం మానేస్తారంటే భోజనం చేస్తారు అన్ని పనులు అవుతూ ఉంటాయి ఇక వచ్చి సంకల్పము కొనుకు చేస్తారు వాటిలో స్వార్థము ఉండదు భోజనం చేస్తారు స్నానం చేస్తారు పడుకోకుంటారు కాఫీ కలుపుతారు అన్నీ పెడతారు స్వార్థము లేని సంకల్పము స్వార్థము లేని మాటలు స్వార్థము లేని చేష్టలు చేస్తూ ఉంటారు అలా పెడిపేస్తారు మీరు అలా జీవించేసేదనుకోండి ఆ జీవితంలో భయం అనేది ఉండదు మరి అది చాలా ప్రధానమైన విషయం భాష్యకారులు ఏమంటున్నారంటే ఆత్మనాశ విపరీత దర్శనం అనేది ఒకటి ఆయనకు వచ్చి పడింది దేహాభిమానం పెట్టుకుని ఉన్నాడు కాబట్టి ఆత్మనాశనమనేది విపరీత ఇప్పుడు దేహమే నేను అనుకోండి ఈ దేహానికి రోగం వస్తుందేమో రోగం హాస్పిటల్కి వెళ్ళి ఆ రోగాన్ని నయం చేసుకోవటం అన్నది అది మనకి కంట్రోల్ కాకపోవచ్చును ఇంకా గాంధీ హాస్పిటల్ కాదంటే ఇంకేముంది అపోలో హాస్పిటల్ ఉంది మన ఆస్తి వేలం వేసినా వాడి బిల్లు కట్టడానికి సరిపడదు కాబట్టి ఇంకేం చేయాలి ఇన్సూరెన్స్ తీసుకోవాలి ఎంత తీసుకుంటే బాగుంటుంది ఈ తీసుకున్న ఇన్సూరెన్స్ చాలదేమో తీరా ఇన్సూరెన్స్ క్రీనింగ్ కట్టిన తర్వాత చీరా రోగం వచ్చాక వాడు ఏదో కాస్ట్ ఈ బిల్లు నేను పే చేయను అంటాడేమో ఉంటుంది వాడు ఏమంటాడంటే మీకు రక్తం వెక్కించిన దానికి బిల్లు లేదు ఇవ్వను రక్త వెక్కించడా అయిపోయిన తర్వాత మంచి కావడానికి ఐదు బిల్లు ఇస్తారంటాడు ముప్పై వంద బిల్లు పెట్టేస్తానంటాడు ఐదు రూపాయల బిల్లు నాకు జనాలంటాడు అదిగా అప్పుడు ఇన్సూరెన్స్ పాలసీ కొన్నప్పుడు నువ్వు అలా చెప్పలేదంటే చూసుకో ఈ లైన్కి ఈ లైన్కి ఈ లైన్కి మధ్యలో ఉందని అప్పుడు గుర్తు భయంలో పడిపోయా కాబట్టి విపరీత దర్శనము ఆత్మనాశం అనే విపరీత దర్శనం తర్వాత ఇప్పుడు మోడీ గారిని అందరూ ఎందుకు తిరుగుతున్నారు ఆయన నోట్ల వీళ్ళ నోట్లన్నీ వీళ్ళు మూటగట్టుకున్న నోట్లన్నీ ఆయన ఏమని చెప్పాడో తెలుసిన దే టెండర్ ఎనీ నో ఈ మాట రాత్రి తొమ్మిదింటికి ఎనిమిది వందలు చెప్పాడు రాత్రి ఎనిమిది వందలకి ఎవరు చెప్పాడు రాత్రి పన్నెండు దాటి తర్వాత ఇంకా ఈ నోట్లు లీగల్ టెండర్ కాదు బాంబు ఒకటి మరి ఆటం బాంబు పడేసినట్టుగా పడేసాడు ఆయన ఎకానమీ అనేది ఆటం బాంబు పడేసినట్టుగా పడేసాడు ఆయన దాంతో మన జీవితాలు నాశనం మన నోట్లన్నీ ఎందుకు పనికిరాన అయిపోయాయి మన బతికే వేస్టు అని మీరు అనుకున్నారనుకోండి భయం వేసేస్తుందా వేసాను సపోజ్ దానికి భిన్నంగా దీంట్లో ఏదైంది చాలా దానివల్ల ప్రజలకి క్షేమం కలుగుతుంది అంటే మన లోట్లు కొన్నికైనాకైనా పర్వాలేదు అది కదా క్షేమం ముఖ్యం ఉన్న డబ్బే ఉంది లేని పోని ఏదో మనకు లోపే వచ్చింది అని అనుకున్నాననుకోండి భయమేముంది భయం కాబట్టి నేను నశించిపోతాను నాది నశించిపోతుంది అనే ఆలోచన అది తప్ప ఆలోచన విపరీత దర్శనం ఆ విపరీత దర్శనం ఉన్నప్పుడే భయం ఏది ఉంటుంది ఇదంతా మనం చూసుంటాము అస్మదాదివదేవా ఇది కూడా చూసాం అయినా కూడా నేను రిపీట్ చేస్తున్నాను భయ హ విపరీత దర్శనాపనోద కారణం యథాభూత ఆత్మదర్శనం అది యథాభూత ఆత్మదర్శనం చేయాలి దేహాభిమానం పెట్టుకుని ఆత్మ స్వరూపాన్ని గురించి తప్పుడు అభిప్రాయంలో ఉన్నంత వరకు భయపడుతూనే జీవిస్తారు మనిషి యథాభూతాత్మ దర్శనం చేయాలి యథాభూతాత్మ అంటే చూడండి నేను నాది అనే ఒక స్తంభం ఒక స్వార్థం పెట్టుకుని దాని చుట్టూ జీవితం ఏదైతే కూడా ఆ యథార్థమే మీరు దేనిని నేను అనుకుంటున్నారో అది మీ అసలైన నేను కాదు దేని నాది అనుకుంటున్నారో అది నాది కాదే కాదు కాబట్టి ఇది కొన్ని జీవితం యొక్క కఠోరమైన సత్యము వీటిని ఎక్కడైనా చెప్పడానికి కొంచెం బెరుకు కలుగుతుంది ఎందుకంటే అది వినేవాళ్ళు వాళ్ళు ఆ యోగ్యత లేని వాళ్ళైతే వాళ్ళ ముందు ఇటువంటి మాటలు చెప్పి కథం నొప్పి పుట్టింది తప్ప కంఠం నొప్పి లేని రోజుల్లో సరే చెప్పుకుంటూ పోతే విన్నవాడు పెట్టాడు లేనివాడు లేడని అనుకోవచ్చు ఇప్పుడు కంఠం నొప్పి అనే ఒక సమస్య వచ్చినప్పుడు ఆ లేనివాళ్ళు సరైన వాళ్ళు అయినప్పుడే చెప్పాలి అయితే చెప్పకూడదు వాళ్ళకి చెప్పినట్లయితే వాళ్ళు ఏమనుకుంటారంటే ఈయన ఇలాంటి ఇంతమంది సన్యాసం చూసాం కానీ ఇంత విద్యూరపు మనిషిని ఈయన్ని తప్పించాలని చూడలేదని అనుకుంటారు మనకు కంఠం నొప్పి చూపించింది వాళ్ళు కాబట్టి చూడండి యథాభూతాత్మ దర్శనం చేయాలి యథాభూతాత్మ దర్శనంలో నేను నా దీవుల్లో అది యథాభూతాత్మ ఇప్పుడు ఇది ఎలాగంటే నేను నిలబడ్డాడు పక్కన నీడ పడింది ఎండలో నిలబడితే నీడ పడింది ఇప్పుడు మీరు ఆ నీడనా మీ విధా ఈ ఆ కాదు సపోజ్ ఆ నీడ నేను అనుకుని బతుకుతున్నాననుకోండి అప్పుడు అలాగండి ప్రస్తుతం మన జీవిత శైలి అలా ఉన్నాడు మీరు ఏది నేను అనుకుంటున్నారో అది మీరు అది నేను యథాక్షమైన నేను కాదు మీరు ఏది నాది అనుకుంటున్నారో నాది నాది ఇప్పుడు ఎవరో కలి అన్నాడు నాది నాది అనుకున్నది నీది కాదు రాగా ఉన్నాడు చాలా బాగా ఉన్నాడు ఎక్కడంటేనే కలియాల్లో నేను ఎక్కర్లేదు రోడ్డు మీద కూడా అనొచ్చు మంచి మాట కబీర్దాస్ అన్నాడు ఏ తను ఉండనా ఏ బే అంటాడు బే అంటే వే అనర్థం ఏ తను బే ఉండనా తర్వాత మిట్టిమే మిగిలి అన్నాడు కాబట్టి యథాభూతాత్మదర్శనం ఎప్పుడైతే మనం అవలంబుకుంటామో అప్పుడే భయం పోతుంది అది భయ భయం పోవడానికి అదే కారణం స్వయం ప్రజాపతి అంత వరకో వచ్చే మా మళ్ళీ రిపీట్ చేశాను మొన్న క్లాసులు రాని వాళ్ళకి మళ్ళీ రిపీట్ అయ్యేటట్టుగా అనుకోండి నేను ఆ ప్రజాపతి పరిశీలించాడు పరిశీలించి భయం వేయగానే అసలు ఎందుకు భయం అని పరిశీలించాడు మనం కూడా పరిశీలించాలి పరిశీలించడం చేయకపోతే ఏం ఉపయోగమే ఉన్నది పరిశీలించ ఆయన ఎలా పరిశీలించాడో తెలిసిన కథమి ఆయన ఎలా పరిశీలించేటంటే మంత్రం చూసుకోండి సహాయం ఏ క్షణం చెప్తే అంటే ఆయన పరిశీలనను చేసిన వాడు ఎలా పరిశీలన చేశాడు ఎం అదన్యంస్తి విధే ఆయన ఏమనుకున్నాడంటే ఏతిగా ఇలా భయపడ్డారు నేను నాకంటే ఇతరము మరో మరి అన్యత అంటే ఇతరము మరి ఒకటి లేనే లేదు మత మతు అన్యత్ నాస్తి నాకంటే ఇతరము ఇంకొకటి లేనే లేదు మరి ఇది నేను ఎందుకు భయపడలేదు ఇంకొక ఉండి ఆ ఇంకొకటి మనకి హానిని కలగజేస్తుంది అంటే భయపడాలి కానీ ఇంకొకటి లేదు ఇప్పుడు నేలను చూసి భయపడ్డాడనుకోండి నేలను చూసి భయపడ్డాడంటే దాని అర్థం ఏంటి మీరు వస్తు ఇతరము ఉంటే ఇతరమును చూసి వెళ్ళాలి కానీ నేలను చూసి వెళ్ళకూడదు నేల ఇతరం కాదు ఇప్పుడు అందంలో ముఖం చూసుకుని భయపడాలనుకోండి అలాగే అందులోనే ఒక ఈ కథ చెప్తూ ఉంటారు ఒక ఆయన సంవత్సరాల వ్రతం వ్రతం ఉంటుంది వ్రతం అంటే ఇంకా ముండనము క్షౌరకర్మ క్షురకర్మ ఉండదు క్షురకర్మ ఉండదు వ్రతంలో భాగం అది పన్నెండు ఆయన పన్నెండు సంవత్సరాలు అలాగే గడ్డము మేషము జుట్టు అంతా పెరిగిపోయి ఉన్నాడు పన్నెండు ముఖాలు అయిపోయిన వెంటనే క్షురకుడు పిలిచి మొత్తం అర్థం ఉండడం చేయించాడు ఆ క్షురకుడు అర్థం ఒకటి చేతికిస్తాడు మామూలుగా ఒక సంప్రదాయ వాళ్ళ దగ్గర అర్థం ఒకటి ఉంటుంది అర్థం అంటే దాని ఉండదు చిన్న అర్థం ఒక్కొక్కటి ఉంటుంది అది చేతికిస్తాడు దాంట్లో మీరు ముఖం చూస్తుంటారు అలాగే ఈయన ఉండడం అయిపోయినా సే ముఖం అద్దంలో చూసుకుని వీటిని గెది గెలుపు వేశాడు ఏమిటి ముఖంలో ఈ అద్దంలో ఉన్నది ఏమిటి ఎవరి అద్దంలో ఉన్నా నేను లేనే నేను అద్దంలో చూసుకుంటే నేను కనపడకుండా ఇంకొక హళ్ళు కనపడతాయి కదా భయలే కదా ఈ అద్దంలో ఉన్నది ఇంకొక హళ్ళు అని భయపడ్డాడు కదా అప్పుడు ఆ క్షురకుడు ఉన్నాడు మీరు అలా ఎందుకు భయపడుతున్నారు అంద ఇంకొకళ్ళు ఎవరిలో కనపడుతున్నారా అన్నారు అంటే ఆయన ఆ క్షుర క్షురకుడు పేరు మురాలే మురారు ఉన్నాడు అర్థంలో ఇంకొకసారి కాదండి మీరేనండి అప్పుడు మళ్ళీ ఇంకొకసారి చూసి నేనే నాన్నది అంటే ఆ ఒకసారి మీరేనండి అమ్మ బాబు అంతకుముందున్న నన్ను ఈ రూపంలో నువ్వు మార్చేసేవమాట నాన్ను అన్నాడు నేను చదవకున్నాడు అంటే నేనేం మార్చలేదండి అది మీరేది ఆ మురారి చెప్తాడు ఈ పూర్తి స్వభ్యం చెప్పేవారు ఆయన దీన్ని నేను మామూలుగా రెండు నిమిషాల్లో చెప్పాను ఆయన ఒక పది నిమిషాలు తప్పుడు టైం తీసి జాగ్రత్తగా చెప్పేవారు అందరూ విరగబడి చదివేవారు కాబట్టి అర్థంలో ఉన్నది మరొకళ్ళైతే మీరు భయపడాలి అర్థంలో ఉన్నదంటే కనబడ్డది ఇంకొకళ్ళు అయితే మీరు భయపడాలి అప్పుడు ఈ మురాట చెప్తారు అర్థంలో ఉన్నది మీరే స్వామి అని చెప్తే నేనేనా నేనే ఉంటావా అవును సార్ మీరే మళ్ళీ చూడండి అని మళ్ళీ అద్దం చూపిస్తే ఇప్పుడు చూసా అవునా నేనే అర్థంలో ఉన్నాను అప్పుడు భయం ఏమవుతుంది కాబట్టి ఈ ప్రజాపతి గారు అనుకున్నారు నాకంటే ఇక్కడ మూ రెండవది లేనే లేదు మరి నేను ఎందుకు భయపడ్డట్టు కానీ ఎందుకు భయపడ్డట్టు అని మీరు ప్రశ్న వేసుకుంటే ఆ భయం ఏమవుతుందో ఈ సందర్భంలో మీకు భయాన్ని గురించి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే మనిషి భయంతో సతమతమవుతూ ఉంటాడు ఏ భయాలు ఉంటాయి మీరు భయం పడ రాదండి భయం మీ చేతనలో మీ కాన్షియస్నెస్ లో భయం ఉండరాదు అయితే మరి ఉంటుంది కదా అంటే చూడండి మీరు భయం ఉన్నప్పుడు ఏం చేస్తారంటే మీరు ఆ భయం నుంచి పలాయనం చేసే ప్రయత్నం చేస్తారు భయం నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తారు ఇప్పుడు సహా మీకు ఇంట్లో ఉండగా మీకు భయం ఒంటరిగా ఉండగా భయం వేస్తుందనుకోండి బయట బయటకు వచ్చి తలుపుతాళని వేసి ఆప చేసుకుని వాళ్ళ ఇంటికి వెళ్తారు అప్పుడు ఆ విధంగా ఆ భయం మిమ్మల్ని ఎప్పటికీ వదిలిపెట్టరు అలాగే ఉంటున్నారు మీరేమనుకుంటారు భయం నుంచి బయటపడ్డాలనుకుంటారు సరే ఇంకో వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు వాళ్ళు ఆశ్చర్యపోయారు ఏమి అర్థాస్పరిచారు వాళ్ళు తీసుకెళ్ళారు మంచి నీళ్ళు ఇచ్చారు మళ్ళీ పక్కాన్ని చూపించారు పడుకుని ఎక్కడిపోయారు మొన్న కొద్దిగా స్నానం చేసి కాఫీ పలహారం చేసే పార్టీ కానీ మళ్ళీ నేను ఇంటికి వచ్చాను మళ్ళీ మీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆనాడు రాత్రేమవుతుందా భయం మళ్ళీ ఉంటుంది ఇప్పుడు నిన్న రాత్రి జట్లాగేటోటి పింటర పట్టలేదు ఏదో మొత్తానికి రోజు కడిగారు ఈవేళ రాత్రి వచ్చింది మళ్ళీ ఈవేళ రాత్రి ఉంటుంది జట్లేకే నిన్న రాత్రి ఇప్పుడు అయిపోలేదు ఆ విధంగా నిన్న రాత్రి ఉన్న భయము ఈవేళ రాత్రి ఉండదా ఈవేళ రాత్రి ఉంటుంది మళ్ళీ మళ్ళీ ఈవేళ కూడా తలుపు కావాల్సిన ఇంకొకళ్ళు ఇంటికి వెళ్తారా అది పద్ధతియా పలాయనము భయమును ఎన్నరూ నివారణ చేయాలి పలాయనం చేయకుండా ఇది చాలా గొప్ప మంచిది మరి ఏది చేయాలి ఇప్పుడు నేను ఇంకొక మాట అడుగుతా మీరు ఆలోచించి చెప్పండి మీరు నేను ఉడితే మీ అభిప్రాయాలతో తెలుసుకుందామని అడుగుతున్నాను మీకు భయం వేసిందనుకోండి భయం వేస్తే మీరు ఎవన్నో పురోహితులను పిలిచి భైరవ పూజ చేశారు చె చెప్తున్నా భైరవుడు నిన్ను కాపాడతాడు భైరవుడు కాపాడతాడు అంటే కృష్ణుడు కాపాడతాడన్నా హామీ లేదు రాముడు కాపాడుతాడని హామీ లేదు భైరవుడు అయితే ఖాళీగా కాపాడతాడు ఆయన ఈ స్కరీ లేదు రాముడు కృష్ణుడు ఆయన అనలేదు నేను అంటున్నాను ఆయన ఏమంటున్నాడంటే భైరవుడు నిన్ను కాపాడతాడు అంటే కానీ అంతవరకు మీరు రాముడిని కృష్ణుడు ఈ రాముడు కృష్ణుడు ఎంత ఆరాధించినా మన మనని వాళ్ళని బయటికి అలాంటివి సూచనలు ఏమి కలగ ఇప్పుడు రామనామని ఎవరు చేశారనుకోండి భయపోయిన పోరు భైరవుని చూపిస్తే పోతుంది అని ఆయన్నే చెప్తారు ఆయన చెప్పినట్టుగా మీరు భైరవుడిని పూజ చేశారనుకోండి సో ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏమిటంటే భయం పోవడానికి ఏదైనా ఒక పూజో ఓ మంత్రమో ఒక కాయత్సో ఓ జపము లేకపోతే ఒక దేవతా దర్శనము చేసినట్లయితే అంటే ఒక రెలిజియస్ యాక్ట్ చేసినట్లయితే భయాన్ని పోవడానికి అది పలాయనం అవుతుందా పలాయనమే అవుతుంది అది కూడా ఇప్పుడు మీరు ఇంట్లో భయం వేస్తోందని ఇల్లు దారేసుకుని మీ బంధువు ఇంటికి వెళ్ళారనుకోండి బంధువుడు భయలో ఒకటి ఇంటికి వెళ్ళారు అంతేకాగా అంతే కదా అది పలాయనమే కాబట్టి భయం భయం కారణంగా మీరు కనుక ఆ కారణంగా ఏవేవో పూజలు చేసినట్లయితే అది పలాయనమే అవుతుంది అలా కాకుండా హే రామ నేను నీ నామాన్ని స్మరిస్తాను ఈ భయాన్ని నేను దీని నుంచి పారిపోను దీన్ని పరిశీలించుతాను అసలు ఈ భయం ఎందుకు వేసుకోండి నేను నాకు వివేకాన్ని అనుగ్రహించు అని మీరు ప్రార్థిస్తే అది పలాయనం కాదు అది పలాయనం అని నేను ప్రతి ప్రార్థన పలాయనం అని ఇది పలాయనం అవుతుందా వదా ఇప్పుడు ఏదో ఈ గ్రహణములు ఎలా వస్తున్నాయి దానివల్ల తిరుగులు పడతాయి అని మీరు పూజలు మొదలు పెట్టారనుకోండి అది పలాయనం రావడం కిందకు వస్తుందా రాదా పలాయన వాళ్ళమే ఉంటుంది సో పలాయనం వల్లది భయాన్ని నివారించడానికి ఎందరూ ఉపయోగపడదు ఎందుకో తెలుసునండి పలాయనం అని మన భయమే తప్ప పలాయనం అనేది ఏం ఉండదు ఎందుకంటే మీరు ఎక్కడికి పరిగెత్తుకు వెళ్ళినా ఈ భయం మీతో పాటు అక్కడికి వస్తుంది మీరు పలాయనం చేయలేరు మీరు భయరవుడు పక్కన కూర్చున్నా కూడా వస్తుంది మీరు మీరు పలాయనం అనేది కాబట్టి మీరు అసలు పలాయనాన్ని ప్రయత్నం చేయలే వద్దు మరి ఏం చేయాలి ఏ క్షణం చెప్తే మీరు ఆ భయాన్ని పరిశీలించాలి భయాన్ని పరిశీలించడంలో కూడా నచ్చలు ఉన్నది మీరు చాలా లోతుగా ఆ భయాన్ని పరిశీలించాలి మనస్సులో ఉంటుంది భయం మీ మనస్సులో ఉన్న భయాన్ని మీరు పరిశీలించడం కోసం మీరేమే దానికోసం పెద్ద లక్ష పెట్టక్కర్లేదు లేకపోతే కష్టములు పోక్కర్లేదు మీ మనస్సులో ఉన్న భయాన్ని మీరు బాగా పరిశీలించాలి ఇన్వెస్టిగేట్ చేయాలి ఎందువల్ల భయం చేసింది అని ఇన్వెస్టిగేట్ చేయాలి ఇన్వెస్టిగేట్ చేస్తే మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే మీకు ఒక సంగతి అర్థం అవుతుంది లేదు అని పోతుంది అలాగే ఆయన అటువంటి పరిశీలన చేసుకుంటున్నాడు ఎవరు పరిశీలిస్తున్నారో చూడండి గతయస్మాత్ మహా అన్యతే ఆత్మవ్యతిరేకంతరం ప్రతి ద్వంద్వీభూతం నా స్థితి పరిశీలించారు పరిశీలించనుకుంటున్నాడు దేవుడిగా నాకంటే ఇతరము నా స్వరూపం కంటే భిన్నంగా మరి ఒకటి వస్తవంతరము అదే లేదు నా స్వరూపం కంటే భిన్నంగా మరొకటి ఉంటే అది నాకు అపోజిట్ అవుతుంది అది నాకు అపోజిట్ అవుతుంది ప్రతి ఇబ్బంది అంటే అపోజిట్ అవుతుంది ఇప్పుడు ఎలక్షన్ ఉందనుకోండి నేను నామినేషన్ వేసినాను ఇంకొక నామినేషన్ వేస్తే అనుకోండి వాడు నాకేమవుతాడు ప్రతిబంధి అవుతాడు అదే వాడు నేను మాకు మాకు అసలు శత్రుత్వం లేదు లేకపోయినా పర్వాలేదు ప్రతిబంధితాడు ఎందుకని నేను నామినేషన్ వేసిన దానికి రెండో నామినేషన్ అక్కడ వేసేది కాబట్టి ప్రతివంధులు అవుతారు మీరు కీలో నిలబడ్డారనుకోండి దేవుణ్ణి చూడడానికి కీలో నిలబడ్డారు మీకు ప్రతిద్వంధువులు ఎవరు మీరు ముందు నిలబడ్డ వాళ్ళందరూ మీకు అడ్డంగా నిలబడ్డారు వాళ్ళందరూ మీకు ప్రతివంధువులే సరే దేవుడు మీకంటే భిన్నంగా ఉంటే మీకు ప్రతిబంధు అవుతారు ఆ పాయింట్ కూడా ఉంది బట్ మీకు మీ ముందు నిలబడిన వాళ్ళ వాళ్ళు మీ ముక్కు ముఖం కలిగిన వాళ్ళు వాళ్ళు మీకేమీ తెలుసున్నవాళ్ళు కాదు మీకు ప్రతిబ్బందులు ఎందుకు అయ్యాడు ఎందుకయ్యా అంటే మీ ముందు అడ్డంగా నిలబడ్డారు కాబట్టి కనుక మీ ఫ్రీ జంప్ చేసేవాళ్ళక ముందు జాయిన్ అయ్యాడు అనుకోండి మీరు వెళ్ళి వాళ్ళని బయటికి లాగుతారు కాబట్టి నాకంటే ఇంకొకటి ఉంది అంటే వస్తవంతరం ఉంది అంటే అది ప్రతిద్వ అయిపోతుంది తర్వాత ఆత్మ నేనంటే ఆత్మ ఆత్మకంటే ఇతరం ఏమవుతుంది అనాత్మ అవుతుంది అనాత్మ అవుతుంది కాబట్టి నాకంటే ఆత్మకి దేని వల్ల భయం వేస్తుంది అనాత్మ వల్ల భయం ఇప్పుడు ఈ చెయ్యి ఇలా రుజుల మీద వేసామనుకోండి భయం లేదు ఎందుకంటే ఇది ఆత్మయే ఇది ఆత్మయే కాదుకుంటాడు కదా వీడు ఈ కట్టె భయం మీద వేశారనుకోండి భయమే దెబ్బ తగ్గుతుందేమోనని ఎందుకని కట్టె అనాత్మ నేను ఆత్మ కాబట్టి నాకు కట్టె వల్ల భయం అయింది కాబట్టి ఎప్పుడు కూడా అనాత్మ భిన్నముగా సత్యముగా యథార్థమైన రెండవ వస్తువుగా ఆత్మగంట భిన్నముగా మీరు దర్శించినట్టయితే భయము తప్పని ఆయన పరిశీలించాడు నాకంటే భిన్నముగా నాకు రెండవది నేనే లేదు ఆయన కాంటెక్షన్ కానీ మనకు అప్లై చేసుకునే పరిస్థితి మనం అప్లై చేసుకుంటాము బట్ ఫస్ట్ మెజారిటీ గారి సందర్భం మీరు గమనించండి ఆయన ఏమో చేస్తున్నాడంటే నాకంటే భిన్నముగా రెండవ వస్తువు లేదు తస్మిన్ ఆత్మవినాశ హేత్వభావే విధే నా నాకంటే భిన్నముగా ఇంకొకటి ఉండి అది నాకు ప్రతిపక్షీ అయి నాకు హానిని తలబెట్టే సందర్భం వస్తే భయపడాలి హాని తలబెడుతుందేమో అని అది హాని తలబెట్టినా తలబెట్టకపోయినా హానిని తలబెడుతుందేమో అని వీళ్ళు వాడు వాడు అంటాడు చూడు నీకు రెండు మార్చిలో నీకు కుజుడు దోషం వస్తుంది అని చెప్తాడు అడక్కపోయేదని చెప్తాడు అడగకుండా మీ ముఖం మీద లలాట లిఖాన లిఖితం నేను రీడ్ చేస్తానంటాడు అది పైగా కార్డు మీద రాసుకోండి లలాట లిఖిత ఎక్స్పర్ట్ నేను చూశాను కార్డు లలాట లిఖిత ఎక్స్పర్ట్ ఎక్స్పర్ట్ నేను ఫేస్ రీడింగ్ ఒక ఫేస్ రైటింగ్ రైటింగ్ ఆన్ ది ఫే అది మీ ముఖం మీద ఏముందో మీకు తెలియదు ఆయనకి తెలుస్తోంది మీ ముఖం మీద ఏమైనా ఉంటుందంటే మార్చి నెలలో వీడికి కష్టాలన్నీ వచ్చేస్తాయి అని మీ ముఖం మీద అది మీకు చదవలేదు మీరు అర్థంలో చూస్తే మీ ముఖం మీద ఏముందో అది కనపడుతుంది ఈ రాశిని కనపడదు తెలుగులో రాసి ఉంటుందా సంస్కృతంలో రాసి ఉంటుందా దట్ విహట్ ఇన్వెస్టిగేట్ అది సంస్కృతంలో అయితే ఉండదు ఎందుకని ఈ చేస్తానికి సంస్కృతం కాదు రామ శబ్దం కూడా రాదు రామ రామౌ రామ నాకు ఒక నమ్మకం ఉంది నా ఫ్యాడ్ ఏంటంటే ఎవరికి రామశద్ధం ఎవరికి వస్తే వాడు కృతాక్షణ రూపించి అని చెప్పి నేను మా ఇంటికి మా ఇంటి డబ్బు ఏం లేదు అలాంటి గురించి మాట్లావలసి కన్నాను నేను ఆ పని చేయటానికి క్లీన్ చేస్తూ ఉంటున్నా ఆ అమ్మతో పాటు ఒకడు వచ్చేవాడు నేను వాడిని కూర్చోబెట్టి రామశుద్రం చెప్పాను ఎందుకు చెప్పానంటే వాడికి భయపెట్టాడు ఇంకా వాడి జీవితంలో ఏం చేస్తున్నావు పంతులో అడిగింది అమ్మాయి ఊరుస్తాను నీ కొడుక్కి రామశబ్దం చెప్తున్నాను అంటే అదేమిటి పోలేదు నీకు ఎందుకు వదిలేను ఈ పైన ఈ పిల్లవాడి భవిష్యత్తు గురించి నువ్వు బెంగపెట్టుకోకలేదు అంటే ఏదైనా చెప్తున్నా మంత్రమే నో రామశబ్దం చెప్తే వాడు పైకి వస్తాడు అది ఎందుకునో నాకు నమ్మకం సో పట్టివర్ ఈయనకి కూడా రాదు ఈ ఆయన సంస్కృతంలో ప్రజాపతి గారి సంస్కృతంలో వీడి మార్చి నల్లో వీడి కష్టాలు పాలు అవుతారు కాకెట్టారు అనుకోండి ఆయన ఎలాగవుతాడు ఆయన గ్రామచంద్రమే కానీ వాడు ఎలాగవుతాడు కాబట్టి ప్రజాపతి గారు ఇంగ్లీష్ లో రాసి ఉంటాడు ఇంగ్లీష్ వచ్చు ఆ మాత్రం ఇంగ్లీష్ వచ్చు బడి కాపు క్యారలైన్లన్నీ ఇంగ్లీష్ రాస్తే అది తెలియదు ఆయనకి ఏదో మాసం మామూలు మామూలు డెక్కన్ క్రానికల్ ఇంగ్లీష్ వస్తాడు కానీ న్యూయార్క్ టైమ్స్ ఇంగ్లీష్ అయితే మళ్ళీ ఇది అది డౌట్ అయ్యే ఆ మాత్రం ఇంగ్లీష్ వచ్చు ఆ ఇంగ్లీష్ భాషల్లోనో అదే తెలుగు భాషల్లోనో రాష్ట్రంటాడీ ఇలాగ జనాలని భయపెట్టడం వాళ్ళు భయపెడుతుంటే వీళ్ళు భయపడడం ఎందుకు భయపడాలి అసలు దేనికి భయపడాలి ఏమవుతుంది అంటే ప్రాణం పోతుంది ప్రాణ అయ్యా ప్రాణం ఎప్పుడైనా పోయిపోయిందా ఎర్లీ బెటర్ అలాగే రూపాయలన్నీ మళ్ళీ సంపాదించు వచ్చాయా ఆయన ఏదో మంచి పని చేస్తున్నాడు దాంట్లో కొన్ని రూపాయలు మీరు సమీకరిగిందో సమర్పించండి మళ్ళీ వస్తాయి రూపాయలు ఉన్న రూపాయలు ఎప్పుడైతే ఉంటే మళ్ళీ రూపాయల గురించి ఎంత చేయండి భయపడాల్సిన హేతులేదు పరీక్ష చేసుకుంటే నేను ఎందుకు భయపడుతున్నట్టు ఒక స్వాము విధానం ఎందుకంటే ఆత్మస్వరూపం కంటే రెండవది లేనే లేనప్పుడు భయపడి లేదు ఇప్పుడు శత్రువైనా ఆత్మయే మిత్రుడైనా ఆత్మవే ఇంకా భయపడినే ఉంటాడు జ్ఞానిని భయపెట్టడం అన్నది సంభవం కాదు ఎవరు భయపడకలో తెలిసినా రాగము ఉన్నవాడు భయపడతాడు రాగోపహత రాగము కనుక ఉన్నట్లయితే వాడు భయపడుతూనే ఉంటాడు ఎవరు భయపెట్టగలరు కాబట్టి తెలివే ఆయన అలాగా పరిశీలన చేస్తున్నాడు ఎందుకు భయపడుతున్నాను నేను అని ప్రశ్నలు ఇస్తున్నాను అంటే తనకు కలిగిన భయాన్ని తాను పరిశీలించినాడు పరిశీలిస్తే ఆ భయము అహేతుకము నిష్కారణము అని ఆయనకి తెలిసిపోయింది వెంటనే భయం ఏమైంది అంటే వెంటనే ఇంకా ఆలస్యం కూడా ఏమీ లేదు ఎప్పుడైతే పరిశీలించి ఈ విధంగా అర్థం చేసుకున్నాడో వెంటనే ఆయన భయం కావచ్చు కస్మాధ్యభేష్యేనికి భయపడు ఉంటాడు దేనికి భయపడతాడు లేదా ఇంకోహు ఉంటే అది ప్రతిపక్షం అయితే భయపడాల్గానే దేనికి భయపడతాడు భయపడాల్సిందేమీ లేనే లేదు అని అక్కడితో కథ పూర్తయింది దాని మీద ఇంకా కథకి నీతి ఉంటుంది ఏమిటా నీతి ద్వితీయాద్వైభయం అద్వైత వేదాంత శాస్త్రం యొక్క కాలము ప్రాక్టికల్ గా చెప్పాలంటే ద్వితీయా ద్వైభయం తర్వాత ద్వైతుల యొక్క సిద్ధాంతము ఇలాంటివి చెప్పడం కూడా కష్టం వీడికి ఎక్స్ప్రెషన్ కూడా కష్టం ఎదుటి వాళ్ళ ఎందు చాలా సూక్ష్మమైన విచారణ శక్తి విచారణ శక్తి ఉన్నప్పుడు మాత్రమే ఈ ఎక్స్ప్రెషన్కి కొంత విలువ ఉంటుంది ద్వైతుల మీద పెద్ద అబ్జెక్షన్ ద్వైత శాస్త్రము అసత్యము దాంట్లో సత్యం లేదు అని చెప్పడానికి ప్రధానమైన ఆలంబనము విజయాల్మై భయం ఇప్పుడు మనం భయపడతాం సంసారానికి భయపడతాం సంసారంలో భయపడతాం భయపడి దేవుడు భయ నివృత్తి చేస్తాడని వెళ్ళి దేవుణ్ణి పట్టుకుంటాడు పట్టుకుంటే అది సంసార భయం పోగడతాడు ఆయన అది పవర్ఫుల్గా ఉంటాడు కాబట్టి సంసార భయం పోగొడతాడు పోగట్టి ఆయన వల్ల భయం పడుతుంది